కేర పునస్థిమేణ సుషుప్తో భవతి ఇత్యుచ్యతే బాగుంది చాలా సంతోషం అదంతా బాగానే ఉంది కానీ వీడు నిద్రలోకి గాఢ నిద్రలోకి వెళ్ళే ఆ వరుస క్రమం ఎక్కి ఎందుకంటే జాగ్రత్తలో ఉంటాడు సుషు స్వప్నంలో కంఠంలో ఉంటాడు అని ఒక వరస ఉంది నిద్రలోకి వెళ్ళే వరస సుషుప్తిలోకి వెళ్ళే వరస ఆ క్రమం ఎట్టిది చెప్పడానికి శృతి ఉపక్రమిస్తోంది హితానామ నా హితానామా హితాహ ఇచ్చేవన్నా అది హితానామ హితాహనామ అంటే హితములు అనే పే అనే ఈ విధమైనటువంటి పేరు పేరు గలవి వాటికి హితములు అనే పేరు ఎందుకు వచ్చిందంటే హితములు చేస్తాయి మంచిని చేస్తాయి ఈ నాడులు నాడులు మంచిని చేయటం కోసమే ఉన్నాయి మంచిని చేస్తాయి ఎప్పుడు కూడా దేహంలో ఒక హీలింగ్ మెకానిజం ఉంటుంది అది మంచిని చేయటానికి కృషి చేస్తూ ఉంటుంది మనం దాన్ని చెడగొట్టే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం ఇప్పుడు స్మోకింగ్ ఉందనుకోండి ఆ నికోటీన్ వేసి దేహంలో ఉండే హితమును చేసేటువంటి అవయవములు నాడులు వాటి వ్యాపారం ఏదైతే ఉందో వాటిని నేను చెడగొట్టేస్తాను అని వీడేమో ప్రయత్నం చేసి చెడగొట్టేస్తూ ఉంటాడు అవి ఏరై నువ్వు జడగొట్టకురామా అలా దూరంగా పెట్టా స్మోక్ని మేము హితాన్ని చేస్తామో అని అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అదో యుద్ధం నడుస్తూ అలాగే ఆల్కహాల్ కూడా అంటాయి అవి హితాన్ని చేసే ప్రయత్నం చేస్తాయి వీడేమో ఆ ప్రయత్నాన్ని వమ్ము చేసే ప్రయత్నం వీడు చేస్తూ ఉంటాడు యుద్ధం నడుస్తూ ఉంటుంది ఈ యుద్ధంలో ఏమో ఎవరో నెబ్బుతారు ఈ సందర్భంలో మీకు ఇంకోసారి ఆగ్రత్త చూడండి ఈ మధ్యన డాక్టర్ పేరేమి డాక్టర్ రవి భతి నా ఇక్కడికి వచ్చారు కదా కాకినాడ ఎలాగా వచ్చారు ఆయన ఇక్కడ కూడా వచ్చారు ఆయన హార్ట్ స్పెషలిస్టు వెరీ వరల్డ్ రినౌమ్డ్ డాక్టర్ ఆయన్ని సర్జరీకి వెళ్ళడానికి ముందు కాకినాడలో ఓ నాకు బాగా కావాల్సిన వారే అంటే విద్యార్థి ఆయన సర్జరీకి వెళ్ళమని డాక్టర్లు చెప్పాడు సర్జన్స్ ఖర్చులు కటార్లు రెడీగా పట్టుకూర్చుంట వాళ్ళు చెప్పేశారు చెప్తే సర్జరీ ఎంత అవుతుందంటే పద్నాలుగు లక్షలు అవుతుందని వీళ్ళు సర్జరీకి ముందే బిల్లు వేసేస్తారు నేను అంత ఖర్చు పెట్టి సర్జరీకి వెళ్ళనన్నారు ఆయన ఖర్చు అంత ఖర్చు ఎందుకు అని అభిప్రాయం ఆయన కుమారుడు జపాన్లో ఉన్నాడు అతను ఏమన్నా ఖర్చు లేదా ఆలోచన చేయవద్దు మీరు పద్నాలుగు లక్షల గురించి సర్జరీ మానొద్దు చేంజ్ చేసుకోండి అని అతను ప్రసరం నా దగ్గరికి పట్టుకొచ్చారు ఈ కేసు నేనన్నాను సర్జరీ అంటే నేను కొంత వ్యతిరేకమయ్యాయి అంత కంగారు పడద్ది నేను సర్జరీకి నేను ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ సర్జరీ నేను కానీ నాదేమో సెంటిమెంటు నా సెంటిమెంట్ ముఖ్యం కాదు ఒక డాక్టర్ సలహా తీసుకోవాలి అని డాక్టర్ గారికి కేసు ఆయన ఉండక మీరు ఉడికే మీరు మనిషి రావడం కాదు మీ ఫైల్ ఉండబట్టుకోండి అని టైం ఇచ్చారు కాకినాడలో హోటల్ రూమ్లో కూర్చొని మొత్తం అంతా ఎగ్జామిన్ చేశారు చేసి ఆయా డయాగ్నాస్టిక్ డాక్టర్కి ఫోన్ చేశారు ఎవో కొన్ని క్లారిఫికేషన్స్ కోసం అయిన తర్వాత ఓకే క్లోజ్ చేసి చెప్పారు నేచర్ ఈజ్ డూయింగ్ ఇట్స్ జాబ్ లోపల నాడులు మీకు వచ్చినటువంటి కష్టాన్ని అంటే క్లాత్స్ ఉన్నాయి రోజు ఈ క్లాత్స్ని నివారణ చేయడానికి అవి వర్క్ చేస్తున్నాయి అవి చేస్తున్న అవి పని చేస్తున్నాయి అంటే ఈ ద్వసాన్ని నివారణ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి మీ అంతటా మీరు బయలుదేరి నా దగ్గరికి వచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నారు లేకపోతే మీరు హాస్పిటల్లోనే ఉండి వారికి కాబట్టి నా అడ్వైజ్ ఏమిటంటే మీరు సర్జరీకి వెళ్ళద్దు లెట్ నేచర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ఐ సీ నేచర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ నాకు కనబడుతోంది మీ రిపోర్ట్లు చూస్తే ఆ నేచర్ మీ బాడీని రక్షిస్తోందనే సంగతి నాకు అర్థమవుతుంది ఈ సందర్భంలో మీరు సర్జరీకి అప్పచెప్తే నేచర్ చేసే పనిని ఆగిపోతుంది సర్జరీ చేసే పని మొదలవుతుంది ఆయన కట్ చేసి పెడతారు కాబట్టి మళ్ళీ సర్జరీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేచర్ని మళ్ళీ అందుకోవడానికి ఎంపిక టైం పడుతుందో ఎంత టైం పడుతుందో నేను చెప్పలేను కాబట్టి సర్జరీ వద్దు అని ఆయన అడ్వైజ్ ఇచ్చారు ఎలా ఉంది అడ్వైజ్ ఇచ్చారు ఇప్పుడు చెప్పండి హితాహనామ నాడ్యహ అనొచ్చాక హితాహనామ నాడ్య అలా ఉరికే సర్జరీ అని పరుగులు తీవడం ఏదో మందో ఏదో వేసుకోవడం కూర్చోవడం ఆయుర్వేదం ముందు అయితే మరీ శ్రేష్టం ఈ హార్ట్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది కాదు పెట్టేది కాదు ఏదో కొంత ఉపశమలలో ఉంటే సరిపడుతుంది ఇంకా ఐదేదో అవుతుంది హిత హితములు చేస్తాయి కనుక వాటికి హితాహని పేర్లు పెట్టారు శిరాహ శిరాహని ఆయన అనువాదం చేశారు దానికి శిరాహంటే ధమనులు స్థిరాలు అని మీరు చదివారు కదా అదే ఇది ఏమంటే సంస్కృతంలో స్నాయు అని ఉంది దానికి ఇంగ్లీష్ ఏమిటో తెలిసినా సిన్యు ఎస్ఐఎన్ఈ డబ్ల్యూ సంస్కృతం ఇంగ్లీష్ స్నాయు సిన్యు ఎంత క్లోజ్గా ఆ స్పెల్లింగ్ ఎలా ఉంది కదా స్నాయు నుంచే వచ్చిందన్నట్టుగా వెరీ ఇంట్రెస్టింగ్ శిరలు ధమనులు శిరలు ధమనులైతే కాదు శిరలే ఎందుకంటే శిరాహని భాష్యతారులు అక్కడ అలా చెప్పారు ఇవి ఈ శిరలు ఎలా ఉంటాయో టీకాకారుడు చెప్తున్నాడు కడిమి పుంబు కడిమి పువ్వు అని ఉంటుంది కదంబ పుష్పం కడిమి పుంబులో రేఖలు నాలుగే ఉంటాయి పువ్వు తొడిని ఉంటుంది రేఖలు నాలుగు కానీ లోపల కేసరములు కేశరములు తెలుగులో ఏమంటారు పుప్పొడి దాని నుంచి రాలే పౌడర్ని పుప్పొడి అంటారు కేసరములు అంటే ఇలా ఏ ఇలాగా సన్నటి దారాల్లో ఉంటాయండి సన్నని దారములు తాను తూందంటే ఇంత పొడుగు కాడ సన్నని దారములు ఇంగ్లీష్లో నేను తెలుగులో సన్నని దారములు అనువాదం చేశా ఎక్కడో దానికి వేరే పదం దొరక్క సంస్కృతంలో ఇబ్బంది లేదు కేసరములు కేసరములు అంటే జూలు జూలు కూడా అర్థం జూలు ఎలా ఉంటుంది అలా సన్నటి దానాల్లో ఉండదు పువ్వు లోపల కూడా సన్నని దానములుగా ఉంటాయి సాధారణంగా మందార పువ్వు చూసారా మందార పువ్వులో కేసరం ఒక్కటే ఉంటుంది ఒక్క కేసరం ఉంటుంది దానికి ఇలా సన్న సన్నగా ఉంటాయి వాటి నుంచి పుప్పటి రావుతుంది కానీ కడిమి పువ్వులో గుట్టెడు కేసరాలు ఉంటాయి చాలా ఉంటాయి పదో ఇరవయో ఉంటాయి అదిగో ఆ కేసరములు ఎలా ఉంటాయో ఈ హృదయం లోపల ఈ నాడులు అలా ఉంటాయి మీకు దృష్టాంతం నాకు రా గుర్తు రావట్లేదు ఈ లంగ్ పిక్చర్ చూస్తే మీరు ఎలా ఉంటుందంటే ఒక లంగ్ ఒక ట్యూబ్ ఉంటుంది ఆ ట్యూబ్ రెండు అవుతుంది రెండు అవుతుంది నాలుగు ఎనిమిది అవుతుంది ఎనిమిది పదహారు అవుతుంది పదహారు ముప్పై అవుతుంది అది అల్లలా అల్లేసుకుని ఎలా ఉంటుందండి ఇట్ ఈస్ లైక్ ఆ లైకే కుదరట్లేదు నాకు అర్థమైందండి మీకు లంగ్ బొమ్మ ఎప్పుడైనా చూసారా అది ఎల్ల ఎల్లలో వ్యాపించేసుకుంటుంది టెలిఫోన్ కేబుల్స్లో మొత్తానికి అవి నా అవి శిరలు ఆ నాదులు శిరలు శిరలు ధమనులు ఏమంటే శిరలంటే మంచి రక్తమును ప్రవహింపజేసేవి ధమనులంటే చెడు రక్తమును అలాగేమైనా ఉందా ఉంది కదా నేను రివర్సా భ్రమణలు మంచి రక్తము శిరలు చెడు రక్తమా సరే ఇక్కడ మొత్తానికి సెరలు దేహస్య అన్నరస వి పరిణామభూత ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ శిరలు అంటే మీరు తిని భోజనం నుంచే వచ్చాయి భోజనం చేస్తాం కదా ఆ భోజనం అందులో ఉండే సాధం అంతా అబ్జార్బ్ అవుతుంది అబ్జార్బ్ అయ్యి అది రసము అన్నరసము అంటే పుష్టి ఆ పుష్టి ఈ సిరల గుండా ప్రవహించి మొత్తం దేహానికంతకి అందుతుంది అంటే బ్లడ్ అనర్థం మంచి పుష్టి పోషకాహారములతో నిండిన రక్తము వాటిల్లో ప్రవహిస్తుంది అవ్యనాడులు తాశ్చ ద్వాసప్తసే సహస్రే అధికే సప్తతిష్ట సహస్రా సహస్రా రెండు సహస్రాలు అధికం ద్వాసప్తీ సప్తతి అంటే డెబ్బై ద్వాసప్తంటే రెండు ఎక్కువ డెబ్భై రెండు ఎక్కువ డెబ్భై రెండు ఎక్కువ డెబ్భై అంటే ఏమిటండి డెబ్భై రెండు ఏమిటి డెబ్బై రెండు వేలు అని ఉంటాయి హృదయాత్ అవి హృదయం నుంచి వస్తున్నాయి ఈ హృదయం ఏమిటండి ఈ సందర్భంలో హృదయం అంటే అర్థం ఏమిటి హృదయం నామా మాంసపిండ అదే హృదయం మాంసపు ముద్దది సో అది అది కంఠం నుంచి కిందకి నాభికి పైన ఉంటుంది ఈ మాంసపు ముద్ద ఎప్పుడైనా మీరు విన్నారా నాభ్యా నాభ్యాసీతి కాదు సరే సమయానికి మంత్రం నీలతో యదమధ్యస్థా విద్యుల్లేఖే మ భాస్వర నీవారోవత్తన్వీ పీతాభా అశ్వచ్చిఖాయా మధ్యే పరమా దీనికంటే ముందు దీనిపైన నేనే చెప్తాను మీకు నారాయణ ధ్యానారాయణ పరచిం జగత్సర్వం దృశ్యతేపిష్యతత్సం వ్యాప్య నారాయణ స్థిత తర్వాత అనంతమ్యయన్ కవిగుం సముద్రే అంతం విష్శంభువం పద్మకోశప్రతీకాశుం హృదయం చాప్యధో ముఖం అధో నిష్ట్యా వితష్ట్యాభ్యాముపరితిష్టతి చూడండి నిష్టి అంటే ఏడమ్ శాపు నిష్టి నిష్ట్యా అధ ఈ ఏడమ్ శాపుకి ఈ హృదయం దీనికి కింద ఉంది ఎంత కింద ఉంది వితస్తి అంతే వితస్తి అంటే జాన జా బెత్తెడు విత్తెడు వితస్తి అంటే ఇప్పుడు వాళ్ళకి కొలతలు ఏమిటంటే బెత్తెడు జాన మూడ బా రెండు బారలు ఇవి కొలతలు దాంట్లో బెత్తెడు వితస్తి అంటే బెత్తెడు బెత్తెడు ఈ యాడమ్ చేపలకి బెత్తెడు కింద ఉంటుంది వితస్థ్య అంతే వితస్థి ఒక వ్యక్తిని తీసుకుని ఆ అంత ముందు ఉంటుంది హోద్ర చూసుకోండి మీరే కొన్ని చూసుకోండి కింద ఉంటుంది కింద అంటే మరీ కిందకి రెండు వ్యక్తులు మూడు బెత్తులు అలా వెళ్ళిపోకూడదు నా అభ్యాము పరి నా అభిప్రాయం ఉంటుంది అదో నిష్ఠ్యా వితస్థ్యా అంతే మన వాళ్ళు ఉంటే హడావిడి హడావిడిగా వల్లించి పాడేయడమే తప్ప దాని అర్థం తెలుసుకుందామని ఆలోచన కూడా ఎప్పుడు చేయరు అధో నిష్ట్యాభిత్యాంతే నాభ్యాముపరితిష్టతి మీరు వైదిక సూక్తులందో ఇదంతా నేను ఓపిగ్గా రాసిపెట్టాను నేను ఎప్పుడైనా స్టడీ చేస్తే బాగుంటుంది సో అదే హృదయం హృదయం నామ మాంసపిండ అది మాంసపిండం తస్మాత్ మాంసపిండా కుండరీకాకారాత్ అది పుండరీకము ఆకారముగా కలిగిన పుండరీకము యొక్క ఆకారము దరిపడు పుండరీకము అంటే పద్మం పద్మము యొక్క ఆకారంలో ఉంటుంది పద్మము అంటే పద్మపు మొగ్గ అనర్థం మొగ్గ పద్మలాగా ఇలా ఇదే ఉండదు మొగ్గలా ఉంటుంది ఇవి ఇలా ఉంటుంది కిందకు ఉంటుంది అది అంటే తూడు పైకి మొగ్గ కిందకి ఉంటుంది పుండరీకం అంటే వికసించని మొగ్గా అని అర్థం ఆ మాంసపిండము కంటే దాని దాని దాని నుండి పురీ హృదయ పరివేష్టనం ఆచక్షతే అది ఆ మాంసపిండం ఉంది చూసారా దాని చుట్టూ ఉన్న మజిల్ ద మజిల్ ఆఫ్ ది హార్ట్ దానికి పురీ తతము అని పెరు మజిల్ ఆఫ్ ది హార్ట్ ఇట్ ఈస్ వెరీ బిట్ థింగ్ ఇట్స్ ఎ వెరీ స్పెషలైజేషన్ తర్వాత మీకు ఈ ఆంజియోగ్రామ్ అనేది ఏనుకోసం చేస్తారంటే ఆ మజిల్ ఆఫ్ ది హార్ట్కి రక్తం బాగా వెళ్తూ ఉందో లేదో దానికోసం ఆ మజిల్ ఆఫ్ ది హార్ట్కి రక్తం ప్రసారం అవుతూ అది కనుక రక్తం దానికి సరిగ్గా వెళ్ళలేదు అనుకోండి హార్ట్ మజిళ్ళు అది దానికి రక్తం సరిగ్గా ఆ మజిళ్ళు ఎలా మూసుకుని ఇలా తెరుచుకోవాలి ఆ మజిల్ కండరం హృదయ కండరము ఆ హృదయ కండరమే మూసుకుని పెంచుకుని మూసుకుని తెరుచుకుని ఎన్నిసార్లు నిమిషానికి డెబ్బై రెండు సార్లు రోజుకి ఎన్నిసార్లు డెబ్బై రెండు ఇంటూ అరవై ఇంటు ఇరవై నాలుగు ఇంటూ త్రీ సిక్స్టీ ఒక సంవత్సరం మజిల్ కానీ దాంట్లోకి ఈ ట్యూబ్స్ ఉంటాయి ఈ సిరలో ఆ మజిల్లో ఆ సిరల అది అది మీరు చూడొచ్చు బొమ్మ టీవీలో చూడొచ్చు ఎందుకంటే దాదంతా ఫోటోగ్రాఫ్ ఇస్తారు అది ఇలాగా ఇలాగ ముంచుకున్నప్పుడు వైట్గా అనిపిస్తుంది వైటిష్ ఇలాగా కొట్టినప్పుడు రడీగా తయారవుతుంది ఎందుకంటే ఇలా ముంచుకున్నప్పుడు రక్తం వితిడ్రా అయిపోతుంది మళ్ళీ ఇలా అన్నప్పుడు రక్తం వచ్చేస్తుంది ఆ మజిల్లో ఒక రక్తం ఎప్పుడూ వెళ్తూ ఏమంటే ఆ మజిల్లోకి వెళ్ళేటువంటి సన్నటి సిరలు ఉంటాయి సరే దాంట్లో ఈ కొలెస్టరాల్ డిపాజిట్ అవుతుంది డిపాజిట్ అయితే ఆ మజిల్ దానికి రక్తప్రసారం తగ్గిపోతుంది రక్తప్రసారం తగ్గిపోతే అది ఆ రెడ్డీ కలర్ని పోగొట్టుకుని నేనేదో ఆ కార్డియాలజీ అంతా తెలుసున్న వాళ్ళేదో చెప్పేస్తున్నాను దీంట్లో ఏదైనా కొంత టెక్నికల్ డీటెయిల్స్ తేడా ఉండొచ్చు సో ఆ రెడీ రెడీ రెడ్ రెడ్గా ఉండేది కాస్త బ్రౌన్ గాను వైటిష్ గాను వైటిష్ బ్రౌన్ గాను లేకపోతే బ్రౌనిష్ వైట్ గాను తయారవుతుంది అప్పుడు ఆ మజిల్ యొక్క పవర్ తగ్గిపోతుంది అది కంట్రాక్ట్ అయినప్పుడు గమ్ముని ఎక్స్పాండ్ అవ్వదు ఎక్స్పాండ్ అయింది గమ్ముని కంట్రాక్ట్ అవ్వదు అప్పుడు ఇట్ మిస్సెస్ ద బీట్ అప్పుడు వీడికి హార్ట్ అటాక్ వస్తుంది పేస్ మేకర్ పెడితే దాన్ని దాన్ని ఫుల్ పవర్ రావడం అది అది మెకానిజం ఆ రక్త ప్రసాదం అందుకు వెళ్తూ ఉంటుంది కాబట్టి ఆ మజిళ్ళని చూసే ఆ హృదయాన్ని చుట్టి దానికి పురీ పేరు ఆ పురీ వీడు నిద్రిస్తాడు వెళ్ళి అక్కడ పడుకుంటాడు అందుచేతనే బహుశాలా గుణమే చేసి పడుకున్నాడని అంటారు హృదయ పరివేష్టనం ఆచక్షతే ఆ హృదయాన్ని చుట్టూ ఉండేటువంటి మజిల్కి పురీ తత్ అని అంటారు అలా చెప్తారు ఇక్కడ ఏదో రాసింది ఏదో రాశాం తెలిసినంత రాశాము ఇంకా రాసుకున్నారు ఆయన శంకర్లు దాన్ని ఒక పట్టన హృదయము అనే మాంసపిండము గుండె కాయ అని తెలుగు మాంసపిండం అంటే ఏదో అనుక్కుని పోతారని నేను బ్రాకెట్లో గుండె కాయ అని రాశాను సో దట్ యుల్ లో వాట్ ఇట్ ఈ దాన్ని కాయతో పోల్చారు తెలుగులో కలదు కదా అది పద్మాకారముగా నుండును పురీతత్మవునగా హృదయం కండరము అని అర్థము కానీ ఇదట పురీతత్ అనే శబ్దము కానీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ దానికి ఏదో వద్దు సందర్భం చూద్దాం తదుపలక్షితం శరీరం ఇహ పురీతబ్దేన అభిప్రేతం ఈ మంత్రంలో పురీతత్ అనే శబ్దానికి ఆ గుండెకాయ చేత రక్షింపబడుతో రక్తప్రసారం చేస్తూ చక్కగా సజీవంగా నిలబట్టబడే మొత్తం దేహము అని అర్థము ఈ సందర్భంలో ఎందుకంటే ఇది ఎలాగంటే రాజుగారి సింహాసనము అన్నారనుకోండి చక్రవర్తి సింహాసనము అన్నారనుకోండి చక్రవర్తి సింహాసనము అంటే అది ఎక్కడుంటుంది చక్రవర్తి యొక్క ప్రాసాదంలో ఉంటుంది కాబట్టి ఆ సింహాసనము ప్రాసాదాన్నంతనీ కూడా పరిగణనలోకి తీసుకొచ్చేస్తుంది అలాగే ఇక్కడ ఆ పురీ తట్టు దాని చేత ఉపలక్షణము ఉపలక్షణం అంటే ఒకటి చెప్తే దానికి సంబంధించింది పెద్దది మనం తెచ్చుకోవాలి దాన్ని ఉపలక్షణము అంట కాబట్టి ఇక్కడ శరీరం గుండెకాయ చేత కాపాడబడుతో ఉండే శరీరం అంతా కలిసి పురీతనబడుతోంది పురీతం అభిప్రతిష్ ఈ నాడులు డెబ్భై అంటే డెబ్బై మొత్తం అన్నీ అక్కడే గుండెకాయలో ఉన్నాయనుకోక ఆ గుండెకాయ నుంచి బయలుదేరి ఈ డెబ్బై రెండు వేలు మొత్తం శరీరాన్ని వ్యాపిస్తున్నాయి తర్వాత అభిప్రతిష్టంతి అంటే అభిమిశ్రంతి ఇవన్నీ గుండెకాయకే అభిముఖంగా ఉంటాయి వాటి నుంచి రక్తము గుండెలోంచి రక్తము ఆ మొత్తం శరీరమంతా వ్యాపిస్తూ ఉంటుంది ఇది శరీరం కృత్సనం వ్యాప్ముమత్య ఇవి మొత్తం శరీరాన్ని అంతానే ఈ నాడులు వ్యాపిస్తూ ఉంటాయి వీటికి ఒక దృష్టాంతం చెప్పారు అశ్వత్థ పర్ణరాజయ ఇవా బహిర్ముఖ్య ఇవి బహిర్ముఖ్య ఆ హృదయం నుంచి బయటికి మొత్తం దేహమంతా వస్తూ ఉంటాయి ఆ రక్తాన్ని మోసకొస్తూ ఉంటాయి మళ్ళీ చెడు రక్తాన్ని వెనక్కి తీసుకెళ్తాయి సో అలాగ ఉంటాయి బహిర్ముఖములుగా ఉంటాయి అంటే గుండె నుంచి బయటికి రక్తాన్ని పట్టుకొచ్చేట్లా ఉంటాయి అని అర్థం ఆ మొత్తం వాక్యానికి హితాహనామనాద్య అంటే ఇవి ఎలా ఉంటాయి అంటే రావి ఆకు ఈనెలవలే ఉంటాయి అశ్వత్థవర్ణరాజయ ఇలా అది కూడా చక్కటి దృష్టాంతం రావి ఆకు తొడిగు ఆ తొడిమి రసం వస్తుంది ఆ రసం వస్తుంది ఆ తొడుగులోంచి వస్తుంది ఆకు మొదలవుతుంది ఆకు మొదలయ్యేప్పటికీ ఆ కాడ ఉంటుంది ఆ కాడలోకి రసం వెళ్తుంది అయితే కాడే అక్కడ ఇటో కాడ ఇటో కాడ కూడా ఇటో ఈయనే ఇటో ఈయనే వస్తాయి వాటిల్లోకి రసం వెళ్తుంది ఈ కాడ నుంచి మళ్ళీ ఇంకో రెండు ఈనెలు వస్తాయి మళ్ళీ ఇంకో రెండు ఈనెలు వస్తాయి మళ్ళీ ఇంకో రెండు ఈనెలు ఈనెలే ఈనెలు ఈ రసం అంతా ఈనెలన్నిటిలోకి వెళ్తుంది ఒక ఈయన ఆకులో ప్రవేశించి అక్కడ మళ్ళీ అది మూడవుతుంది ఈ రకంగా మొత్తం ఆకంత వ్యాపించేసి ఉంటాయండి ఈ నెలలు ఈసారి చూడండి ఒకసారి అలా ఉంటాయి ఈనాడులు అని వర్ణిస్తాం ద్వాసప్తమి సహస్రాన్ని హృదయా పురీతమభిప్రతిష్ట అంతవరకు వచ్చాం తాభిప్రత్యవసృ పురీతే అని చెప్పాలి వాటి చేత చుట్టువారబడిన వాడై ఆ పురితత్తు నుండి వీడు నిద్రపోతాడు అక్కడ ఆ పాత్రకు వచ్చాడు తత్ర బుద్ధే అంతఃకరణ హృదయం స్థానం ఓకే ఇప్పుడు బుద్ధి అనేది అంతఃకరణము అంటే లోపల ఉండే పరికరము అంటే ఆపరేటస్ ఇది ఒక యంత్రం యంత్రంలో వేరువేరు పార్ట్లు వేరువేరు ఫంక్షన్స్ చేసే పరికరాలు ఉంటాయి యంత్రంలో ఇప్పుడు ఎప్పుడైనా ఇది అసెంబ్లీలైన యంత్రాన్ని చూస్తే ఆ పౌడర్ వస్తుంది పౌడర్ వస్తే ఒక లేవర్ ఏం చూస్తుంది ఆ పౌడర్ని ట్రక్ మనకు కొడుతుంది అది ట్యాబ్లెట్ అవుతుంది ఇంకో ఆ ట్యాబ్లెట్ ముందు పడుతుంది టకటాకా ఇంకో లేబర్ వచ్చి ఆ ట్యాబ్లెట్ చుట్టూ కవరింగ్ చేసేస్తుంది ఏదో కోటింగ్ వేసేస్తుంది ఆ కోటింగ్ టాబ్లెట్ ఇంకొంచెం ముందుకు వస్తుంది దానికి అడుగున పేపర్ పెడుతుంది ఓ ఒక లేవరు ఆ అడుగున పేపర్ తోట కొంచెం ముందుకెళ్తే పైన పేపర్ పెడుతుంది ఇంకో లేవరు ఈ పైన అడుగునా రెండు పేపర్లో ఉండి ఇంకొంచెం వేడి చేసినది వచ్చి దాన్ని ఇలాగ కొట్టేసి సీల్ చేసేస్తుంది ఆ సీల్ అయింది కొంచెం ముందుకెళ్తే ఇలాంటి ఓ కలిపి కట్ చేస్తుంది ఇంకో ఒక లేవరు అది ముందుకెళ్తే అలాంటి పది స్ట్రిప్స్ కలిపి ఒక తోట పెడుతుంది ఓ డబ్బాలో పెడుతుంది అలాగే లేబర్లో పని చేసుకుంటూ పోతాయి మీరు చూశారు కదా అలాగేంటిదే ఈ దేహం కూడా ఓ యంత్రం ఇంట్లో కన్ను చూ చూచుటా అనే పని చేస్తుంది చెవి మినుటా అనే పని చేస్తుంది ముక్కు పని చేసినప్పుడు గాలిని పీల్చుటా అనే పని చేస్తుంది పని చేసినప్పుడు చేస్తుంది లేనప్పుడు లేదు ముక్కు దగ్గర వచ్చేప్పుడు పని చేస్తుందనే హామీ ఏమీ ఉండదు సో ఈ విధంగా ఉంటాయి పరికరములు ఇందాక మనం ఎస్టార్ రామచంద్రయ్య గారు పరికరములు అని చెప్తున్నారా ఈ పరికరములు పనిముట్లు అనమాట ఈ లోపలుండే పనిముట్టు బుద్ధి అంతఃకరణను లోపలుండే పరికరం అయితే ఈ బుద్ధి అనే పరికరం ఎక్కడుంటుంది మీరు ఎనాటమీ వాళ్ళని అడిగితే ఇక్కడ ఉంటుందంట మీరు ఎనాటమీ వాళ్ళని అడుక్కోండి ఎందుకంటే వాళ్ళు ఆ మాంసము ఆ ఫిజికల్ తప్ప ఇంకంతకంటే ముందు వెళ్ళక వాళ్ళు సర్జరిని అడిగారనుకోండి బుద్ధి ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ ఉంటుందంట మేము కావాల్సి వస్తే ఇది కూడా కోసేసే లోపల కూడా సర్జరీ చేసేస్తాం సర్జరీ చేస్తాం సర్జరీ తలుచుకుంటే కూడా వద్దు బాడీ హీల్స్ అదే ఫిలాసఫీ వచ్చింది ఎందుకంటే వాళ్ళు సర్జరీ చేసి దాన్ని సవేజ్ చేసి సెటరైజ్ చేసేసి కుట్టేసి వీళ్ళు తీసుకొచ్చి వాటిలో పడేస్తారండి ఎవరు ఆ వీడు అబ్బో చాలా బాగా అయితే సర్జరీ అని సంతోషపడుతూ ఉంటాడు ఈ లోపల క్రమంగా మత్తు మందు దిగిపోతుంది ఆ మత్తుమందులో ఉన్నప్పుడు హాయిగా ఉంటుంది నిద్రపడుతుంది నొప్పి తెలియదు ఏమీ తెలియదు హ్యాపీ పద్నా మధ్యాహ్నం పన్నెండుకి సర్జరీ చేస్తే ఆరు గంటల దాకా వీడు మహోల్లాసంగా ఉంటాడు ఆరు గంటలకి అది పోతుంది మొత్తుబందులు పోతుంది పోతే అప్పుడు చూపిస్తుంది నా తడాక చూసుకొని అప్పుడు నొప్పి ప్రారంభమవుతుంది ఇంకా ఆ దుఃఖము వీడికి ఏమిటో గావరాగా ఉంటుంది కడుపులో వేసింది స్థిరంగా ఉండదు ఇంకా ఎన్ని సమస్యలు అంటే ఎఫెక్ట్స్ లక్షా ఎఫెక్ట్స్ ఉంటాయి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఏది తినడానికి లేదు తర్వాత మ దుఃఖము పేడ నొప్పి కలుగుతూ ఉంటుంది ఆ నొప్పి ఆ దుఃఖము వీడికి వారం రోజులు ఉంటుంది శనివే సో బుద్ధి అంటే ఇది కాదు వేదాథుల యొక్క బుద్ధి అంటే ఇది కాబట్టి మీకు ఆనందం కలిగితే గుండె మీద చేసుకుంటారా నెత్తి మీద చేసుకుంటారా గుండె మీదే దుఃఖం కలిగినా గుండె మీదే నిద్రపోయినప్పుడు కూడా గుండె మీదే నిద్రపోతారు కాబట్టి గుండెకాయే బుద్ధికి స్థానము అని స్పష్టంగా చెప్తారు కాబట్టి బుద్ధే అంతఃకరణ హృదయం స్థానం ఇదే ఈ హృదయమే స్థానము ఇన్ని సైంటిఫిక్గా కూడా నేను ఎలా చెప్పచ్చు మీకు దుఃఖం కలిగిందనుకోండి దుఃఖం టెన్షను భయము ఇవన్నీ కలిగాయంటే అవన్నీ మస్తిష్కంలో మొదలవుతాయి రిసెప్టర్స్ ఉంటాయి కెమికల్స్ ఉంటాయి ఎసిటైల్ కోలిన్ అనే పేరుతో ఒక కెమికల్ ఉంది అది బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది రిలీజ్ చేస్తే అది జగజక రక్త ప్రసారం అయ్యి హృదయం దగ్గరికి వస్తుంది అప్పుడు హృదయం మీద దాని ఎఫెక్ట్ పడుతుంది అప్పుడు మీకు బీట్ పెరుగుతుంది మీకు టెన్షను భయము భయం వేస్తే హృదయంలో వేస్తుంది భయం ఇక్కడ వేయదు ఇక్కడి నుంచి కెమికల్ శురు అవుతుంది ఎసిటైల్ కోలిన్ ఇక్కడ శురు అయ్యి దాని ఎఫెక్ట్ మీకు హృదయంలో పడుతుంది అంచకే గుండె పట్టుకుంటాడు అమ్మో కాబట్టి హృదయమే బుద్ధికి స్థానము తత్ర బుద్ధి తంత్రాన్ని చతరాని బాహ్యాన్ని కరణాన్ని ఏమన్నా బుద్ధి ఒక్కటే కాదు బుద్ధి మీద ఆధారపడి ఉండే ఇతర అవయవములు కూడా హృదయంలోనే ఉంటాయి తంత్రము ఉంటే వశమై ఉండే ఇప్పుడు చూపు ఉంది బుద్ధి చూస్తుంది కన్నుతో కాబట్టి చూపు అనేది కన్ను ద్వారా హృదయానికి కనెక్షణం చెవి అనే వినికిడి చెవి ద్వారా హృదయానికి కనెక్షణం అంటే మరి మెనాటమీ వాళ్ళని అడిగితే కన్ను ద్వారా బ్రెయిన్ ద్వారా బ్రెయిన్ అని చెప్తారు మీరు ఆ బ్రెయిన్ దగ్గర ఆపకూడదు బ్రెయిన్ ద్వారా హృదయము చెవికి బ్రెయిన్ అంటారు బ్రెయిన్ ద్వారా హృదయము స్పర్శకి బ్రెయిన్ అంటారు బ్రెయిన్ ద్వారా హృదయము అంతా హృదయన్ దగ్గరికి తీసుకొస్తారు వేదాంతులు తేన బుద్ధి కర్మవశాత్ శ్రోత్రాదీని కాభర్నాడీభి మత్స్యాలవత్ కర్ణశష్కుల్యాదిస్థానేభ్య ప్రసారయీ ఇదంతా ఓ ఎనాటమీ చెప్పుకుంటూ పోతున్నారు భాష్యకార్థం ఆయన ఎంత విస్తారంగా చెప్తారు శమలతో ఎలాగ వస్తూ ఉంటుంది సో ఇక్కడ షష్కులి అని ఒక పదం ఉంది ప్రకృతి వికృతి షష్కులీ ప్రకృతి చేగోడి వికృతి మీకు వెంటనే తెలిసిపోతుంది అందుకోసం చెప్పా చేగోడి అంటే వైది చేగోడి చెవుగోడి ఎవడ వెళ్ళారా అవి ఇలాగే ఉంటాయి కదండి అదే శష్కీ కర్ణశష్కు సో ఇప్పుడు తేన బుద్ధి కర్మవశాత్ శ్రోత్రాదీని తాధ నాదీభి మత్స్యజాలవత్ కర్ణశష్క్యాది స్థానేభ్య ప్రసారయతి వాక్యమైన ఇబ్బంది కలిగిస్తుంది పక్కనే తెలుగు పుస్తకం పెట్టుకున్నాం కనుక ఓకే తేన బుద్ధి అందుచేత తేన అంటే అందుచేత ఎందుకంటే బుద్ధి హృదయంలో ఉంటుంది ఇంద్రియములన్నీ బుద్ధికి వశములై ఉంటాయి అందుచేత ఈ బుద్ధే ఈ చెవి మొదలైన వాటికి వ్యవస్థ చేస్తోంది చెప్పబోతున్నారు అందుచేత సో అందుచేత బుద్ధి కర్మకు వశమై ఏమంటే అంతా కర్మే ఇప్పుడు కూర్చుంటే కర్మ నిలబడితే కర్మ సుఖం వస్తే కర్మ దుఃఖం వస్తే కర్మ అంతా కర్మే కదా కర్మకు వశమై చెవి కన్ను మొదలకు ఇంద్రియములను ఆ నడుల ద్వారా ఈ డెబ్బై రెండు వేల నాడుల్లో కొన్ని నాడుల ద్వారా ఏం చేస్తుంది చేపలను పట్టే వలను విసిరినట్లుగా ప్రసరింపజేయను ఏమంటే అది ఆ మధ్య ఇప్పుడు బుద్ధి ఏం చేస్తుందంటే ఈ నాడులను తన వశంలో పెట్టుకుని ఆ నాడులను అలా చేపలను పట్టే వల విసిరినట్టు విసురుతుంది ఆ వల విసరగానే చేపలన్నీ దాని లోపలికి వచ్చేస్తాయి అలాగే ఈ నాడు విసిరేప్పటికీ చెవులు ఆ నాడుల్లోకి వస్తాయి కన్నులు చూపుల నాడుల్లోకి వస్తాయి స్పర్శల నాడుల్లోకి వస్తాయి గంధములు ఆ నాడుల్లోకి వస్తాయి రసములు ఆ నాడుల లోపలికి వస్తాయి వచ్చి వాటన్నిటినీ బుద్ధి తన చేతిలో పెట్టుకుంటుంది ఆ వలలో చేపలన్నీ ఆ మత్స్యకారుని చేతిలోకి వచ్చేస్తాయి బుద్ధి అలా వాటిని వశంలో పెట్టుకుంటుంది అయితే ఈ కన్ను చెవి అన్నవి ఎక్కడ ఉంటాయండి చెవి గొప్పలలో వినికిడి ఉంటుంది కనుగ్రుడ్లందు చూపు ఉంటుంది ఈ చెవిదొప్పలు ఎటువైపు ప్రసరిస్తాయి బాహ్య జగత్తులోకి ప్రసరిస్తాయి కనుగ్రుడ్లు తెరిచినప్పుడు బాహ్య జగత్తులోకి ప్రసరిస్తాయి కాబట్టి బుద్ధి ఏం చేస్తుంది వలను వేస్తుంది వలను వేసి కనుగ్రుడ్లు చెవి దొప్పలు మొదలైన వాటిని పడుతుంది బట్టి తద్వారా ఆ వల ఇంకా వికసిస్తుంది మరింత దూరం పోతుంది ఆ వల కనుగురుడుల ద్వారా రూపాన్ని అంతనీ పట్టేస్తుంది చెవి దొప్పల ద్వారా శబ్దాలన్నింటినీ పట్టేస్తుంది ఈ విధంగా ఈ బుద్ధి వల వేసిందంటే మొత్తం ప్రపంచంలో ఉండే శబ్దస్పర్శ రూపరస గంధాలన్నింటినీ పట్టి తన దగ్గరికి పెట్టుకుంటుంది అబ్బా తేనా అంటే తత్ర దేశాంతత్రం తత్తంత్రమైన అంటే హృదయస్థానము నుండి బుద్ధికి సకల ఇంద్రియములు వశమై ఉంటాయి కాబట్టి బుద్ధి బుద్ధి ఏం చేస్తుంది ప్రసారయతి ఇలా ప్రసరింపజేస్తుంది అంటే అంతటా విస్తరింపజేస్తుంది ఈనాడు దే కర్మవశము చేత ఎందుకంటే ఏ వీడికి చేపలు పడ్డాయంటే ఏం చేపలు పడతాయి వాడి వాడి పుణ్యాన్ని బట్టి మంచి చేపలు పడతాయి పాపం ఉంటే చేపంచ చేపలు పడవు అలాగా కర్మకి వశమయ్యి శబ్దాలు రూపాలు అలాంటివి వస్తాయి వీడికి సో ఈ ఆ నాడులతో చెవి మొదలుగు ఇంద్రియములను అది ప్రసరింపజేస్తుంది కరెక్ట్గా మత్స్యజాలవత్ చేపల పట్టే వలవలే ఇంద్రియములు ఎక్కడి నుంచి ఈ చెవి దొప్పలు మొదలైన స్థానముల నుండి ఇంద్రియములు లోకల్లోకి ప్రసరిస్తూ ఇంకా ఏమిటి ప్రసార్యచ అధితిష్టతి జాగరిత కాలే ఈ వల్లనల్లా విసిరి ఆ ఇంద్రియములన్నింటినీ పట్టుకుని నాడుల ద్వారా జాగ్రత్త అవస్థ ఎన్ను అదేం చేస్తుంది ఆ ఇంద్రియములకు అధిష్టానమై ఉంటుంది అంటే బుద్ధి కన్ను ద్వారానే చూస్తుంది కన్ను ద్వారా చూస్తూ ఉంటుంది బుద్ధే చూస్తుంది కన్ను ద్వారా ఆ ద్వారా చెవి ద్వారా వింటుంది కాబట్టి కన్నుకి అధిష్టానం ఎవరు బుద్ధి క్షవితిష్టానము బుద్ధి రసానికి అధిష్టానము బుద్ధి ఈ విధంగా వీటన్నింటినీ అధిష్ఠితమై ఆ బుద్ధి ఉంటుంది జాగ్రదవస్థ ఇదంతా జాగ్రదవస్థ తాం విజ్ఞానమయ అభివ్యక్తస్వాత్మచైతన్యావాతయాప్న ఇప్పుడు ఆ బుద్ధి దగ్గరికి వచ్చాం ఎక్కడ ఇప్పుడు బుద్ధిలా విసిరింది అని అన్నామంటే శబ్దస్పర్శ రూపరస గ్రంథాలని పట్టింది ఇంద్రియాల ద్వారా పట్టింది నాడుల ద్వారా పట్టింది నాడుల ద్వారా ఇంద్రియాలని ఇంద్రియాల ద్వారా శబ్దరస పట్టింది అది బుద్ధి వాటన్నిటినీ పట్టు పెట్టుకుంది కానీ బుద్ధిని ప్రకాశింపజేసేది ఉండాలి బుద్ధిని ప్రకాశింపజేసిది లేకపోతే ఇవేమి ప్రకాశించవు ఆ బుద్ధిని ఆ విజ్ఞానమయుడు ప్రకాశింపజేస్తూ ఉంటాడు విజ్ఞానపు ముద్ద ఒకటి ఉన్నది కదా తెలివి ముద్ద అది ఆ బుద్ధిలో ప్రతిఫలించి ఆ బుద్ధి చేత పట్టబడిన ఈ సర్వాన్ని ఆ తెలివి ప్రకాశింపజేస్తూ ఉంటుంది సో విజ్ఞానమయుడు మనం ఇంతదాకా చెప్పుకుంటూ వచ్చినటువంటి విజ్ఞానమయుడు ఎవడైతే ఉన్నాడో ఆ ఏం చేస్తాడు తాను వ్యాప్నోతి అంటే ఆ బుద్ధిని వ్యాపిస్తాడు కామంటే పైన చెప్పినటువంటి బుద్ధిని వ్యాపిస్తాడు వ్యాపిస్తాడు అంటే అర్థం ఏంటండి అంటే బుద్ధిని తన చైతన్య శక్తితో ప్రకాశింపజేస్తూ ఉంటాడు సో అదే అంటున్నారు అభివ్యక్త స్వాత్మచైతన్యావభాసతయా వ్యాప్నోతి ఇది ఎలాగంటే కిటికీ మూసిపెట్టారు అర్థమంతా చీకటిగా ఉంది కిటికీ తెరవగానే సూర్యకాంతి అద్దాన్ని మొత్తం అంతా వ్యాపిస్తుంది ఎప్పుడైతే అద్దాన్ని సూర్యకాంతి వ్యాపించిందో ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ ఆ అద్దంలో దర్శనమిస్తాయి ఆ రకంగా బుద్ధిని ఆ తెలివి తన యొక్క యొక్క ప్రకాశముతో స్వాత్మ చైతన్య అవభాసతయ ఆభాసతయ అవభాసతయ తన చైతన్యము యొక్క ప్రకాశము చేత ప్రకాశింపజేయబడే విధంగా వ్యాపిస్తుంది ఇక్కడ వ్యాపించడం అంటే ఏమిటి ఆత్మచైతన్యం యొక్క ప్రకాశము చేత బుద్ధంతా ప్రకాశిస్తుంది ఆ బుద్ధి ప్రకాశము చేత ఇంద్రియాలు ప్రకాశిస్తాయి ఆ ఇంద్రియ ప్రకాశము చేత శబ్దాది విషయములు ప్రకాశిస్తాయి ఆ విధంగా ఆత్మచైతన్యము సకల జగత్తును ప్రకాశింపజేస్తూ ఉంటున్నాయి మీరేమన్నా మనం ఏమనుకుంటాం సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు చంద్రుడు ఈ ట్యూబ్లైట్లు ప్రకాశింపజేస్తున్నాయని మనం అనుకుంటాం ఆ ట్యూబ్ లైట్లను కూడా ఈ బుద్ధి నుంచి ఆత్మ చైతన్యం ప్రకాశింపజేయాలి సర్వాన్ని చంద్రుణ్ణి సూర్యుణ్ణి కూడా ఇదే ప్రకాశింపజేస్తుంది తమేవ భాంతం అనుభాతి సర్వం ఆ తెలివి సంకోచన కాలే చ తస్యా అనుసంకుచతి ఇప్పుడు సంకోచన కాలం వచ్చింది వ్యాకోచం చెందే కాలం గురించి చెప్పాము జాగ్రత్త వస్తుంది ఇప్పుడు సంకోచన కాలము సంకోచన కాలము అంటే బుద్ధి సంకోచము చెందేటువంటి సమయము అంటే నిద్రానర్థం తస్యా అంటే ఆ బుద్ధి యొక్క సంకోచన కాలము నుండు సంకోచించే సమయము నుండు ఈ ఆత్మ చైతన్యం అవుతుంది అది సంకోచించేస్తుంది ఇప్పుడు అద్దంలో ఉందండి ప్రకాశము కిటికీ అలా మూసుకుంటే ఏమైపోతుంది అద్దంలో ఉండే ప్రకాశం కూడా సంకుచితం అయిపోతుంది ఆత్మచైతన్యం కూడా సంకుచితం అయిపోతుంది బుద్ధి ద్వారానే తెలుస్తుంది అది అది తెలుసుకొని బుద్ధి ద్వారానే సంభవం బుద్ధి లేకుంటే ఆత్మచైతన్యము తెలివి ముద్దలా ఉంటుంది తప్ప తెలుసుకోవడము ఏది ఉండదు ఇదంతా చాలా లోపిక్గా దాన్ని విక విచారం చేసుకుంటూ పోవాలి ఇక్కడికే కంగారుగా పరుగులు తీసేది లేదు బుద్ధి జాగ్రత్త అవస్థలో పైవిధముగా ఇంద్రియములను బయటకు ప్రసరింపజేసి వాటిని అధిష్ఠించును అంటే అర్థమేమిటండే వాటి ద్వారా సర్వమును తెలియచుండును అని అర్థం విజ్ఞాన ప్రచురుడకు ఆత్మ జాగ్రత్త అవస్థలో తొలగిన ఆవరణ ఆ బుద్ధి తన స్వరూపముకు చైతన్యమును ప్రతిఫలింపజేసి దానిని తద్వారా ఇంద్రియములను మరియు ఇంద్రియ గోచరములకు విషయములను వ్యాపించును అది వ్యాప్తి చెప్తాను ఇప్పుడు సంకోచం చెప్తున్నాం బుద్ధి విలీనమయ్యే కాలము నిద్రలో ఆ బుద్ధి వెంట విజ్ఞాన ప్రచురము ఆత్మ కూడా సంకోచమును పొందును అంటే ఆత్మ సంకోచించడం అంటే ఏదో తెలుసిన విశేష విజ్ఞానము లేకుండా నుండును నేను తెలియవాడను అది తెలియబడేది అనే విభాగముతో కూడిన తెలియట లేకుండా అయిపోతుంది అదే సంకోచం అంటే దీనికే నిద్ర అని పేరు అది ఏ ఈ విజ్ఞానమయ ఆత్మకు నిద్ర సోస్య విజ్ఞానమయస్య స్వాప సోస్ విజ్ఞానమయస్య స్వాప సహా అంటే ఆ సంకోచనమే ఈ విజ్ఞానమయ ఆత్మకి నిద్ర అంటే అర్థమేటో తెలుసునండి విజ్ఞానమయ ఆత్మకి నిద్ర అంటూ స్వతహగా ఏం బుద్ధి యొక్క సంకోచమును అనుసరించి విజ్ఞానమయ ఆత్మ సంకోచించినట్లుగా మనకు అనిపిస్తుంది ఆ విధమైన సంకోచనమే విజ్ఞానమయ ఆత్మకు నిద్ర తెలివొచ్చిందంటే తెలివికి తెలివి రాదు బుద్ధికి తెలివి వస్తుంది తెలివి పోయిందంటే తెలివికి తెలివిపోదు బుద్ధికి తెలివి పోతుంది ఉదయించాడంటే సూర్యుడు ఉదయించడు సూర్యుడు ఉదయించినట్టుగా భూమిలో ఒక భాగానికి అనిపిస్తుంది అస్తమిస్తే ఆ భూమిలో అదే భాగానికి సూర్యుడు అస్తమించినట్టు అనిపిస్తుంది అలాగే ఇక్కడ ఆత్మకి సంకోచ వ్యాకోచములు బుద్ధిని బట్టి స్వతహగా ఆత్మ సంకోచము వ్యాకోచము లేని ఉండవు ఈ కథ ఇలా నడుస్తూ ఉంటుంది మనం కంటిన్యూ పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యే శాంతిశ్యాంతిశ్యా హరి ఓం శ్రీగురుభ్యో నమీ ఓం దితృష్ణాస్